శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణామాలయ కరుణాయ నమామిభవరకర ఆప్యాయమ్య వాక్ ప్రాణశక్షుస్మో సర్వాణి సమ బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకు करोत ब्रह्म निराको अकमस्व निराकरणस्तु तदा उपनिषत्सु धर्मास्ते मि सन्त के मि सन्त शातिशाशा न त्र चुछति नागछति आत्मस्वूपन नु చె చూపు వెళ్లదు చూపు అంటే చక్షు అంటే చూపు ఆ చూపు చేరుకోదు వాగేంద్రియము చేరుకోదు వాక్కు చేరుకోదు అంటే అభిప్రాయం అది కంటికి కనపడేది కాదు అంటే ఏది కంటికి కనపడుతుందో అది పరిచ్ఛన్నం అయిపోతుంది ఏది పరిచ్ఛిన్నమో పరిచ్ఛన్నం అంటే దేశ పరిచ్ఛన్నము ఏది దేశమునందు పరిచ్ఛన్నమో అది తప్పనిసరిగా కాలమునందు పరిచ్ఛన్నము అవుతుంది అందుత కంటికి కనపడేది ఉంటే నశించిపోతుంది కాబట్టి నశించేది పరమాత్మలో అవుతుంది కనుక నతత్ర చక్షుర్ గచ్చతి తర్వాత నా వాగ్ గచ్చతి అసలు మీరు పదప్రయోగం చేశారంటే అది లిమిట్ అయిపోతుంది పదాన్ని ఎప్పుడు ప్రయోగిస్తారు దాన్ని పరిచ్ఛిన్నం చేయడం కోసమే ప్రయోగిస్తారు పదాన్ని అయం ఘట అన్నప్పుడు రూపాన్ని చేశారు దేశాన్ని పరిచ్ఛేదం చేశారు కాలాన్ని పరిచ్ఛేదం చేశారు అంత పరిచ్ఛేదన చేస్తుంది ఆ ఒక్క పదము suppose there is something that we define cheyatam kodaradu adi parichinnamu kaadu annu povune padaprayogante avakasham untadi aa anjata aponte atmanam negative sense lo chepalasuntundade tappa ante brahmanda alande padava brahmanda parichinnam mana artham parichedamulu leeni adi artham araganga negative padane positive padanga vadukuntundali udaharane ide manam anta achyutaya namaha anta ఆ చీటాయన మహా అంటే అదే పాజిటివ్ వర్డ్ కదా అది ఎంటైర్లీ నెగిటివ్ వర్డ్ నెగిటివ్ వర్డ్స్ ఎలా ఉంటాయంటే మీకు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది దానంత ఆయన మహానండి అనుకోండి అంతమో అంటే కాలంలో అంతమొకట అంతము తెలుస్తుంది ఇప్పుడు ఒక రోజు అనగానే మీకు అర్థమైపోతుంది ఒక సంవత్సరము అనగానే అర్థమవుతుంది వంద సంవత్సరాలు యూ కెన్ స్టిల్ అండర్స్టాండ్ ఐదు వేల సంవత్సరాలు ఉన్నాం అనుకోండి ఏదో అండర్స్టాండ్ అయినట్టుగా ఉంటుంది ఎస్ట్రోనామికల్ ఫిగర్స్ అని అంటారు అంటే అవి ఊహ చేయటానికి కూడా వీల్లేదన్నమాట ఐదు వేల సంవత్సరాలు అన్నది ఊహించవచ్చు మీరు మీద పడి సంహౌ యూ ఫీల్ దట్ యూ కుడ్ ఇమాజిన్ బట్ సపోజ్ వేస్తే టెన్ క్రోర్ ఇయర్స్ వాట్ విల్ యూ డూ నౌ యూ లుకెట్ ఇట్ సో టెన్ క్రోర్ అన్నారు కాబట్టి అదేదో తెలుసున్నదిలా అనిపిస్తుంది తప్ప నిజానికి టెన్ క్రోర్ అన్నది ఇట్ ఈజ్ సంథింగ్ విచ్ మైండ్ కెనాట్ గ్రాస్ప్ టైమ్లెస్ అన్నారనుకోండి ఇంకేం చేస్తుంది మైండ్ కాబట్టి పదప్పు మైండ్ పనికిరాదంటే వాక్కు పనికిరాదు అర్థం మైండ్ చేరుకోలేదు అంటే వాక్కు చేరుకోలేదు కాబట్టి అనంతాన్ని మీరు ఎప్పుడైతే అన్నారో ఆ అంతమును మనస్సు భావన చేయగలుగుతుంది మనస్సు భావన చేయగలిగే అంతాన్ని విశేషించారు దీన్ని ఏమంటారంటే ఒక పదాన్ని తీసుకోం టేక్ ఎర్డ్ దాన్ని మీనింగ్ని తీసుకోవాలి ఎలా అంటే బెలూన్ తీసుకుని గాలి తీసేసినట్టుగా ఆ బెలూన్లో గాలి అంతా వాక్యూమ్ పెట్టి లాగేసినట్టుగా ఆ పదాన్ని తీసుకుని దాంట్లో ఉన్న మీనింగ్ని తీసేయం ఇప్పుడు అంతా అనే పదాన్ని తీసుకుని దాంట్లో ఉన్న మీనింగ్ని రిమూవ్ అయి ఎలా రిమూవ్ చేస్తాం నిగేషన్ పెట్టి అన్న అప్పుడు అది ఏమవుతుందంటే మీనింగ్లెస్ మూర్డ్ అవుతుంది meaningless, highly meaningful, meaningless word అవుతుంది అది మాత్రమే పరమాత్మని చెప్పగలుగుతాము మీనింగ్లెస్ వర్డ్ చెప్పాలి తప్ప మీనింగ్ ఫుల్ వర్డ్ చెప్పడానికి వీల్లేదు అది నా వాగ్గచ్చి దానికి శంకరులు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు మనం చూసినాము సో తస్య శబ్దస్య తన నిర్వర్తకస్ కరణస్ ఆత్మా బ్రహ్మ అతను నవాగచ్చది ఆయన దాన్ని ఎలా చెప్పారంటే వాకన్నది కరణము ఈ కరణము అనేది ఒక వస్తువుని పట్టుకోగలుగుతుంది తప్ప తనను ప్రవర్తిల్లా చేసేటువంటి జాగ్రత్త మాస్టర్ కంగారు పడతాండి టేక్ యూట కరణము అన్నది పర్వాలేదు అలా ఉంచండి కరణము అనేది తనను ప్రవర్తిల్లా చేసే తత్వాన్ని పట్టుకోలేదు ఇప్పుడు పూర్వం స్క్రూ డ్రైవర్ అన్నది ఇలా చేత్తో తిప్పి కూడా ఇప్పుడు చేత్తో తిప్పడం మానేశారు దాంట్లో బ్యాటరీ ఆపరేటెడ్ పవర్ ఉంటుంది ఎలక్ట్రిక్ ఆపరేటెడ్ స్క్రూ డ్రైవర్ ఉంటుంది అది పెట్టి టక్ టక్ టగ్ అది తిరుగుతుంది ఇప్పుడు ఈ స్క్రూడ్రైవర్ ఒక స్క్రూని తిప్పగలుగుతుంది తప్ప వెనక్కి తిరిగి ఎలక్ట్రిసిటీని తిప్పగలుగుతుంది ఆ తిప్పలేదు తనను ప్రవర్తిల్ల చేసే శక్తిని అదేమీ చేయలేదు అలాగే టాన్స్ ఇది అనుకున్నాం మనం ఉన్నదాన్ని పట్టుకుంటుంది తప్ప తనను ప్రవర్తిల్ల చేసే ప్రాణశక్తిని ఆ టాన్స్ పట్టుకోలేదు అలాగే వాగింద్రియము కూడా ఆ పరమాత్మను పట్టుకోలేదు అంటే వర్ణించలేదు అంటే యాగింద్రియ వ్యాపారము పరమాత్మ విషయంలో ఫెయిల్ అవుతుంది వాటి మీద శంకరులు ఆ విధంగా చెప్పారు దాన్ని కరణము కనుక ఆ కరణాన్ని ప్రవర్తనలు చేసే తత్వము విషయంలో అది నిర్వీర్యమైపోతుంది అని అంతవరకు అలా చెప్పి ఇప్పుడు చిన్న దృష్టాంతం యథా ప్రకాశక అం ప్రకాశయ అగ్ని ఉన్నది సర్వమును ప్రకాశింపజేస్తుంది ప్రకాశక సర్వమును దహిస్తుంది దాహక ఓకే సో కర్త దహతి అనే కర్త అనే అర్థంలో ప్రత్యయం వస్తుంది దహ కహ అకాగే ప్రకాశయతి అనే అర్థం ప్రకాశకహ కానీ యు కెనాట్ సే అగ్ని తనను తాను కాలుస్తోంది అనుకో తనను తాను కాల్చుకోలేదు తన స్వరూపమును కాల్చలేదు ఇతరమును కాల్చగలుగుతుంది తప్ప తన స్వరూపమును కాల్చలేదు అలాగే ఇతరమును ప్రకాశింపజేస్తుంది తప్ప తనను తాను ప్రకాశింపజేయదు ఎందుకంటే మరి ఎలా కనపడుతోంది అంటే ప్రకాశస్వరూపము గనుక కనపడుతోంది ప్రకాశస్వరూపమే గనుక కనపడుతోంది వేడియ స్వరూపముగా గలది గనుక మీకు వేడనిపిస్తోంది తప్ప అగ్ని తనకు వేడిగా ఏమీ ఉండదు తనను తాను కాల్చివేయదు తనను తాను ప్రకాశింపజేయదు అగ్ని సో కాబట్టి ఆత్మ దగ్గరకు వచ్చేప్పటికీ అగ్ని యొక్క స్వరూపం ఏదైతే గలదో ఆత్మ అంటే స్వరూపం స్వరూపం దగ్గరకు వచ్చేప్పటికీ అగ్ని చేసేటువంటి కార్యములు ఇతరముల చేసే కార్యములు ఏవి గలవో అవి తన స్వరూపం దగ్గరకు వచ్చేప్పటికీ ఫెయిల్ అవుతాయి దహనము ప్రకాశకము అనే ఈ రెండు లక్షణాలు కూడా ఇతరముల సక్సెస్ అవుతూ ఉంటాయి అగ్నికి కానీ తన దగ్గరకు వచ్చేప్పటికీ తన స్వరూపం దగ్గరకు వచ్చేప్పటికీ అగ్ని దహతి అగ్ని ప్రకాశీయతి అనే మాటలకు అర్థం లేకుండా పోతుంది అలాగే వాగింద్రియము ఇతరమును సర్వమును వర్ణించగలుగుతుంది కానీ తన స్వరూపము వాక్కు యొక్క స్వరూపమేమిటి వాచోహ వాక్ వాక్కు యొక్క స్వరూపము దానిని ఈ వాగింద్రియము ప్రకాశింపజేయలేదు ఆ విధంగా చూసుకోవాలి ఇక మరైతే మనస్సు ఏమైనా చేయగలుగుతుందా కన్ను చేలేదు వాక్కు చేలేదు మనస్సు ఏమైనా చేయగలుగుతుందా ఆ మాట మంత్రం చెప్తాను నో మనహ అంటే నో మనహ గచ్చతి అని ఆ గచ్చతే అనే క్రియాపదం వస్తుంది మనస్సు కూడా ఆత్మస్వరూపము ఎడవ ప్రవర్తిల్లజాలదు వ్యాపారము ఫెయిల్ అవుతుంది మనస్సు యొక్క వ్యాపారం ఏమిటంటే మననము చేయుట మననాన్ మనహ అది ఏం చేస్తుందంటే ఈ థింక్స్ అబౌట్ వాట్ ఈస్ ది జాబ్ ఆఫ్ ది థాట్ ది థాట్ ఈజ్ ది జాబ్ ఆఫ్ ది థాట్ ఈజ్ టు థింక్ అబౌట్ సంథింగ్ అబౌట్ వాట్ అబౌట్ సంథింగ్ దేని గురించి అయినా సంకల్పం చేయగలుగుతుంది దాని పనేది దేని గురించి అయినా చేస్తుంది సో ఇప్పుడు లేకుండా పువ్వు ఉందనుకోండి పువ్వు కనపడింది అనుకోండి మనస్సు ఆ పువ్వు గురించి సంకల్పన చేస్తుంది మనిషి కనపడితే మనిషి గురించి సంకల్పం చేస్తుంది ఎవరిలో కనపడలేదు కళ్ళు మూసి కూర్చున్నాడు అనుకోండి ఇంతకుముందు మనస్సు సంకల్పం చేసినవన్నీ స్మృతి అనే పెట్టిలో ఉంటాయి సిద్ధంగా దాని నుంచి ఏదో ఒకదాన్ని బయటికి లాగి దాన్ని సంకల్పం చేస్తుంది మొత్తానికి ఏదో ఒకదాన్ని సంకల్పిస్తూ ఉండడము సంకల్పించుతానగానేమో తెలుసునండి సంకల్పమనే వ్యాపారము ద్వారా పరిచ్ఛిన్నము చేయుట అది సంకల్పించుతూ ఉంటాయి ఇప్పుడు ఘటాన్ని సంకల్పించారంటే ఏమిటి చేసినట్టు మీరు ఆ సంకల్పం అనే వ్యాపారము ఒక ఫంక్షన్ దాని గుప్పిట్లోకి ఘటాన్ని ప్రవేశపెట్టినారు దాని ఘటాన్ని పట్టుకున్నారు లాంటి సంకల్పము అనే శక్తితో ఘటాన్ని పట్టుకున్నారు అంటే ఇప్పుడు ఘటాన్ని సంకల్పిస్తున్నారు అని అర్థం సంకల్పం అంటే అంతే అర్థం ఇప్పుడు కన్నుతో చూస్తున్నారంటే అర్థం ఏంటి చూపులో చూపుతో దాన్ని కవర్ చేసినారు చూపు దాన్ని పరిచ్ఛేదన చేస్తుంది అలాగే చెవితో వింటున్నారు అంటే చెవి ఆ శబ్దాన్ని కవర్ చేస్తుంది ఇట్ టేక్స్ ఇట్ ఇంటూ ఇట్ శాల్ఫ్ కవర్ చేయడం అంటే ఇట్ ఇట్ ఎన్గల్ఫ్స్ టేక్స్ ఇట్ ఇంటూ ఇట్ శాల్ఫ్ అలాగే మననం చేశారంటే అర్థం ఏమిటి ఆ థాట్ లోకి దాన్ని ప్రవేశపెట్టేశారు థాట్ గ్రాస్ప్ సెట్ ఎన్గల్ఫ్ సెట్ అది దట్ ఈస్ కాల్డ్ మననం సో మీరు సూర్యుడిని మననం చేయొచ్చు ఎక్కడ కూర్చుని సూర్యుడిని మననం చేయొచ్చు ఇక్కడ నుంచి సూర్యుడు దాకా ఉండే దూరాన్ని మననం చేయవచ్చు సూర్యుడి మీద ఉండే టెంపరేచర్ ని మననం చేయొచ్చు ఎన్నెన్నో మననం చేయవచ్చు సో ఆ సూర్య మండలాంతర్గతులైన పరమాత్మని మననం చేసేదనుకోండి అదే గాయత్రీ మంత్రం అవుతుంది సో ఈ విధంగా దగ్గర దూరము అనే సంబంధం లేకుండా అనేక విషయాలను మనస్సు పట్టుకోగలుగుతుంది మనస్సు థాట్ అనేటువంటి దాంతో పట్టుకోగలుగుతుంది థా మనస్సుని ఒక కరణము అని ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తుంది దేనో దాన్ని పట్టుకుంటుంది అలాగే ఈ మనస్సు అనేటువంటి కరణము ద్వారా మీరు దేన్నైనా పట్టుకోగలుగుతారు ఆత్మస్వరూపాన్ని పట్టుకోగలరా అదే ఆర్గ్యుమెంటు ఎందుకంటే మనస్సు తనకంటే బహిహి ఉన్నదాన్ని పట్టుకోగలుగుతుందే తప్ప తన స్వరూపమునే అది పట్టుకోనలేదు తనను ప్రవర్తిల్ల చేసే ఆత్మ చైతన్యమును పట్టుకొనలేదు ఒక ఆర్గ్యుమెంటు తన స్వరూపమును పట్టుకోలేదు ఇంకొక ఆర్గ్యుమెంట్ ఓకే కర్తృ కర్మ విరోధము అని విరోధం వస్తుంది ఇప్పుడు మన మనస్సు ఏం చేస్తుంది మననం చేస్తుంది దేన్ని మననం చేస్తుంది సో మననం చేసే కర్త మనస్సు మనను దేని మననం చేస్తుందో అది కర్మ సో తనకంటే ఇతరమైన దారిని మననం చేస్తుంది సపోజ్ మనస్సు తన స్వరూపమునే మననం చేసింది అనుకోండి అప్పుడు మననం చేసేది కర్త మననం చేయబడేది తానే కర్తృకర్మ విరోధము దీన్ని ఒప్పుకోరు అగ్ని తనను తాను దహించదు అగ్ని తనను తాను దహించేసింది అనుకోండి అగ్ని లేకుండా అయిపోతుంది పైగా కర్తృకర్మ విరోధము దహించేది అగ్నియే దింపబడేది అగ్నియే కర్తృకర్మ విరోధం వస్తుంది అది పనికి అగ్ని తన స్వరూపమును దహించదు అగ్ని ఇప్పుడు నీళ్లు నీళ్లు సర్వమును తడి చేస్తాయి తప్ప నీళ్లు నీళ్లను తడిగా చెయ్యవు అలాగా నీళ్లు తడైపోతాయండి అనకూడదు వస్త్రం తడి అయిపోతుంది నేల తడైపోతుంది అనాలి తప్ప అదే నీళ్లు పోస్తున్నారు నీళ్లలో బకెట్ నీళ్లలో మళ్ళీ చెమ్ము నీళ్లు పోస్తున్నారే ఆ నీళ్లు తడైపోతాయి అనకూడదు కాబట్టి ఎన్నో మనస్సు ఆత్మస్వరూపాన్ని సంకల్పించలేదు కాబట్టి వాక్కు ఆత్మస్వరూపాన్ని గురించి వర్ణించలేదు మనస్సు సంకి సంకల్పించలేకపోతే ఈ ఆత్మస్వరూపాన్ని ఇతరులకి బోధించటంలాగా అదే మాకు అర్థం కావట్లేదు అంటున్నాయి రెండు మాకు రెండో అంశములు తెలియటలేదు నా విద్మహ ఈ పరమాత్మను తెలియకున్నాము నాకు తెలియట్లేదు ఈ పరమాత్మ పోనీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే తెలియకపోయినా పాఠం చెప్పేయచ్చు తెలియకపోయినో చెప్పమేసింగ్ అలా చెప్పేస్తున్నాడు చూస్తే ఆశ్చర్య వేసేస్తుంది గుండెలు తీసిన బంతులు రవిళ్ళు అని నిన్న ఒక ఆయన చెప్తున్నాడు ఆవేశం వచ్చేసింది అంటే ఆయన వేషమాది వేసుకుని చాలా గట్టిగా విభూతి పెట్టుకుని షాల్వా కప్పేసి కూర్చున్నాడు ఆయన నాస్తిక అనే మాట వచ్చేప్పటికీ ఈ ప్రపంచంలో ఇంకా నాస్తికులు కూడా మిగులు ఉన్నారా కనపడితే భస్మం చేసేస్తానన్నంత ఆవేశం వచ్చేసింది అసలు మీకు నాస్తికుడంటే ఏమిటో తెలుసా అంటే వీళ్ళందరూ యాభై ఉన్నారు లేడీస్ జెంట్స్ అలా చూస్తున్నారు వాళ్ళు తెలిసా అది తెలుసలు అలా చూస్తున్నారు నాస్తికంటే అసలు ఎవరికి సరిగ్గా తెలియనే తెలియదు నేను చెప్తున్నాను వినండి నాస్తికో వేద నిందకహ అప్పుడు నేను ఓహో నీకో ఒక ఫ్రేజ్ అయితే తెలిసింది రండి ఆయన నీకని నేను ఎక్కడో ఎవడో అన్నాడు అదేదో బ్రహ్మసూత్రం ఏం కాదు నాస్తికో వేద మాట వరుసగా ఎవడో అన్నారు ఆ వేదాలు ఆయన ఏం తెలిసి కాబట్టి ఈ రకంగా ఏది తెలియకపోయినా కూడా లోకానికి చెప్పేయటము అనేటువంటిది ఈ కలియుగ ధర్మములలో ఒకటి అని విష్ణు పురాణంలో వర్ణించారు కలియుగం ఎలా ఉంటుందని అడిగారు ఇంకా రాలేదుగా కలియుగం వచ్చినప్పుడు ఎలా ఉంటుందని ఏ చదువు లేకపోయినా పాఠాలు చెప్పేస్తూ ఉంటారు అని అంటూ రాశాను కాబట్టి సో ఈయనంటాడు నా విద్మహ ఆ బ్రహ్మ మాకు తెలుసు చెప్పడానికి వీర్లేదండి కాబట్టి నా విజానీమో యథైతనుశిష్యాత్ ఏతత్ అనుశిష్యాత్ ఈ బ్రహ్మను శిష్యులకు ఎలా బోధించాలో మాకు అర్థం కాక చాలా ఇబ్బందులో ఉన్నాము ఓకే భాష్యం నో మనహ అది ప్రతీక ఓకే ఆ పదాన్ని అక్కడ పెట్టారు ఇప్పుడు మనస్సు అంటే ఒకటో చెప్తున్నారు మనశ్చ అన్యస్పయు సత్ నా ఆత్మానం సంకల్పయతి అది మనస్సు అని చెప్పి తెలుసునండి ఇతరులను సంకల్పించేది అది మనస్సు ఒకప్పుడు ఈ సంకల్పము నిశ్చయ రూపంగా కూడా ఉండొచ్చు అధ్యవసాయ రూపంగా కూడా ఉండొచ్చు ఆ సంకల్పం అంటే అభిప్రాయం మనసు మనస్సు ఇది ఘటము అది పటము ఇవన్నీ సంకల్పాలు తర్వాత వెళ్ళాలా వద్దా అది కూడా మనస్సు యొక్క ధర్మమే వికల్పం అది కూడా మనస్సేం చేస్తుంది ఇప్పుడు సపోజ్ రెండు పదమూడు ఎంత అడిగాను అనుకోండి ఇరవై అది సంకల్పము కాదు వికల్పము కాదు దాన్ని అర్జున సాగి నీకు తెలుసున్న విషయం కాబట్టి ఇసో మనస్సు ఏం చేస్తూ సంకల్పాలైనా చేస్తుంది అధ్యవసాయాన్నైనా చేస్తూ ఉంటుంది మనం జీవితంలో అనేక అంశాలలో సంకల్పాలను చేస్తాం అదే సమయంలో అధ్యవసాయాలను కూడా చేస్తూ ఉంటాం సికింద్రాబాద్ వెళ్ళాలి అని చేసేది సంకల్పం దాది అధ్యవసాయం ఎలా వెళ్లాలో మీకు తెలుసు మా గేట్ దాటి అవతల వైపు కలిగితే బస్సు వచ్చేస్తుంది అది సికింద్రాబాద్ స్టేషన్లో ఒక రాస్తారు అది అది తెలుసు నీకంట అదే అధ్యవసాయం వెళ్లాలి వెళ్తాను అది సంకల్పం వెళ్లాలా వద్దా వికల్పం ఇలా పోతూ ఉంటుంది ఇవన్నీ మనస్సు యొక్క ధర్మములే కాబట్టి మనస్సు చేసే పనులు ఈ రెండు అనుకోండి సంకల్పయుతు అధ్యవసాయ అధ్యవసాయితు అధ్యవసాయితురు ఇవి రెండు చేసే పనులు అటువంటి అంటే మనస్సు యొక్క వ్యాపారము అంటే ఏంటి కరణము మనస్సు కరణానికి ఉంది వ్యాపారవత్వే సతి వ్యాపారవధసాధారణం కారణం కరణం అని తర్క సంగర్భంలో డెఫినేషన్ సో ఒక యునీక్ ఆపరేషన్ చేస్తున్నది అది ఆపరేషన్ ఉంటుంది దాంట్లో యునీక్గా ఉంటుంది అటు అది ఈ పని అవుతుంది అలా ఇంకో దాంతో కూడా అదే పని అవుతుందంటే దాన్ని కరణము ఇప్పుడు చూపు ఉందనుకోండి వస్తువు యొక్క రూపం తెలియాలనుకోండి కన్ను యునీక్ ఇన్స్ట్రుమెంట్ యుక్ అవ్వాలి కన్నుతోటి చూడొచ్చు ముక్కుతోటి కూడా చూడొచ్చు అంటే కారణం అనడానికి వీలున్నారు కన్నుతోటి మాత్రమే చూడగలుగుతారు అసాధారణం అవ్వాలి వ్యాపారవత్ అవ్వాలి దాని ఏదో ఒక ఫంక్షన్ ఉండాలి మనస్సు అలాంటిది అది ఒక వ్యాపారాన్ని మనన వ్యాపారాన్ని అధ్యవసాయ అనే వ్యాపారాన్ని చేస్తూ ఉంటుంది ఆ వ్యాపారము చేయడం ద్వారా ఏది ఏది ఆ వ్యాపారము చేత పరిచ్ఛిన్నము కాగలుగుతుందో అంటే ఉచ్ ఎవర్ ఈజ్ గ్రాస్ప్డ్ బై దట్ ఎఫర్ట్ బై దట్ ఫంక్షన్ నాట్ ఎఫర్ట్ ఫంక్షన్ ఏ దేని దేనిని గ్రాస్ప్ చేయడానికి అవకాశం ఉంటే దాన్ని దాన్ని పట్టేసుకుంటూ ఉంటుంది అది మనస్సు యొక్క ధర్మము కరణము అయితే ఈ కరణము తన యొక్క ఆత్మను పట్టుకోలేదు మనస్సు యొక్క ఆత్మ పరబ్రహ్మ పరమాత్మ మనసో మనహాగద అదే అంటారు కాబట్టి ఆత్మానన్న సంకల్పయతి అధ్యవశి ఆత్మస్వరూపాన్ని అది సంకల్పించను లేదు అధ్యవసాయము చేయను లేదు అంటే నిశ్చయించను లేదు తస్చి బ్రహ్మ ఆత్మ ఇత అంటే ఎవరికైనా అతి తెలివితేటలతోటి పోలండివి ఆత్మను సంకల్పించలేకపోవచ్చు కానీ బ్రహ్మను సంకల్పించవచ్చు కదా అంటే చాలా తెలివితే అట్లు బాగున్నాయి చదివేస్తే ఉన్నమతి పోయిందని సో మనస్సుకు కూడా ఆత్మయే ఆత్మ ఏమిటి బ్రహ్మయే ఆత్మ మనస్సు మనస్సుకి ఆత్మ ఏమిటి బ్రహ్మయే సర్వమునకు ఆత్మ బ్రహ్మయే మనస్సుకి కూడా ఆత్మ బ్రహ్మయే కాబట్టి ఆత్మను సంకల్పించలేదు అంటే అర్థం బ్రహ్మను సంకల్పించలేదనే బ్రహ్మ ఆత్మరూపంగా ఉంటుంది మనస్సుకి ఆత్మరూపంగా అది సోర్స్ ఆఫ్ మైండ్ కింద బ్రహ్మ అంచేతనే దిస్ ఈజ్ ఎ హ్యూజ్ కండిషన్ ఎంత బలమైన కండిషనింగ్ అంటే పదేళ్ళు వేదాంతం పాఠం చెప్పి వాడు ఏం చేస్తాడంటే ఆ కండిషనింగ్లో పడిపోతాడు పదేళ్ళు వేదాంత పాఠం చెప్తాడు చదువుతాడు పదేళ్ళు చదువుతాడు చదివి చదివిన దాని సన్యాసం తీసుకుంటాడు తీసుకుని వెళ్ళి ఒక కొత్త దేవాలయం ఒకటి కట్టడానికి సందాలు వసూలు చేయడం వల్ల పెడతాడు అంటే మరి ఏం చదివినట్టు వేదాంతం తేదోపడినట్టు చదివేవారు అడిగడు ఆ దేశాన్ని ఉంటాడు పాఠం చెప్తానంటే అని చెప్పేస్తాను అంటాడు టీవీలో పాఠం చెప్పేస్తాడు తేనోపనిషత్తు పాఠం చెప్పేస్తాడు టీవీలో ఏదైనా చెప్పేస్తాడే లెక్క దాంట్లో ఉన్నది చెప్పాలంటే ఆలోచించారు కానీ ఏదైనా చెప్పారు ఏ ఉపనిషత్తు అయినా చెప్పేస్తాడు అన్ని ఉపనిషత్తులు చెప్పేస్తాడు ఆత్మ కంటికి కనపడదు వాటర్ కనపడుతుంది కానీ హెచ్క్యూఓ మాలో క్యూలు కనపడుతుందా కదా అలాగే ఆత్మ కంటికి కనపడదు వేసేడా లేదా పప్పులో హెచ్ టి ఓ మాలిక్యూల్ కనపడుతుంది ఎవరు చెప్పాడు నీకు కనపడతానే తెలియని సబ్జెక్టులకు వెళ్ళకూడదు హెచ్టివో మాలిక్యూల్ కనపడుతుంది సో కనపడడం అంటే ఇలా ఇలా కనపడ్డామే కనపడడం కాదు ఇంకో రకంగా కనపడుతుంది హెచ్టి ఓ మాలిక్యూల్ సో మనస్సుతో ఇన్ఫ్లెన్స్ చేస్తే మనస్సుకు దొరికేసిందని అర్థం అసలు అంత కూడా అక్కర్లేదు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో వాళ్ళు మా వాటర్ మాలిక్యూల్ పట్ట ఇప్పుడు ఒక సోడియం క్లోరైడ్ క్రిస్టల్ ఉంటే సోడియం అయా అని ఉంటుంది క్లోరైడ్ అయాన్ పక్కన ఎక్కడ ఉంటుంది సోడియం అయాన్ చుట్టూ సిక్స్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయని చక్కగా వాడు ఫెదర్ వేసి మీకు మొమ్మ వేసి పెడతారు అక్కడ వాటర్ మాలిక్యూల్ కనపడి పెట్టాడంటారా లేకుండా పెట్టాడు అంటారా కాబట్టి అదే కఠోపనిషత్ కేమోపనిషత్తు అంటే అదే సో ది పాయింట్ ఈజ్ సో ఇంద్రియము సో పదేళ్ళు వేదాంతం చదివి ఆ కండిషనింగ్ ఏమిటి ఆ కండిషనింగ్ దేవుడు ఎక్కడో ఉన్నాడు దేవాలయంలో ఉన్నాడు దట్ ఈస్ ది కండిషనింగ్ పదేళ్ళు వేదాంతం చదివినా ఆ కండిషనింగే వాడిని నడిపిస్తూ ఉంటుంది కట్టాల్సిన దేవాలయమేటో తెలిసినా ప్రజల హృదయమే దేవాలయం అది కట్టుకుంటూ పోవాలి ప్రజల హృదయమును ప్రేమించుకుంటూ వాళ్ల హృదయంలో ఒక స్థానాన్ని సంపాదించుకుంటూ పోవాలి ఎందుకంటే అందరూ ఆత్మస్వరూపులే అనే సర్వాత్మభావం వైపు అడుగులు వేసుకుంటూ పోవాలి వేదాంతం చదివినందుకు చేయాల్సిందది వీడు వేదాంతం లేనందుకు సిమెంట్ తోటినూ ఇటకలతోటినూ చందాలు వసూలు చేసి దేవాలయం కడతామంటే అది మరి మంచిగా చేయడాంటే మంచిదే బట్ దానికేనూ తేనోపనిషత్తికి కనెక్షన్ కూటారు ది పాయింట్ దట్ ఐఎమ్ మేకింగ్ ఈజ్ అది మంచు జా దట్ ఈస్ నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈజ్ దేవుడు భిన్నంగా ఉన్నాడు దూరంగా ఉన్నాడు భిన్నంగా ఉన్నాడు అనే కండిషనింగ్ ఏదైతే మనం చైల్డ్హుడ్ నుంచి పికప్ చేసినామో ఆ కండిషనింగ్ ని అలాగే అట్టి మీకు ఆ తత్వము తెలియనే తెలియదు కాబట్టి ఆ పరమాత్మ ఎక్కడ ఉన్నాడు పరమాత్మ పరబ్రహ్మ ఎక్కడా అంటే మనస్సు యొక్క స్వరూపము మనస ఆత్మ మనస్సుకి ఆత్మ అగ్ని తనను తాను దహించలేదు అలాగే తన స్వరూపాన్ని అగ్ని తన స్వరూపాన్ని దహించలేదు అలాగే మనస్సు తన స్వరూపమును సంకల్పించలేదు ఏమిటి మనస్సు స్వరూపము బ్రహ్మ అంటే మనస్సు స్వరూపం బ్రహ్మ అంటే ఏమిటి బంగారం నెక్లెస్ స్వరూపమే బంగారం సో సము సముద్రము య స్వరూపం ఏమిటి నీరు చెరువు యొక్క స్వరూపమేమి నీరు చెరువు యొక్క స్వరూపం ఎక్కడ ఉంటుంది చెరువులో ఉంటుందా చెరువు బయకు ఉంటుందా మనస్సు యొక్క స్వరూపము ఆత్మ మనస ఆత్మ సో పశ్చా బ్రహ్మ ఆత్మ ఇది మనస్సులో పెట్టేసేయండి మనస్సులో కలిపేసేయండి తదగోచర ఈ వస్తువుదైనా దాని విజ్ఞానము కలగాలి వస్తువు యొక్క విజ్ఞానం విజ్ఞానం అంటే అనుభవ రూపమైన జ్ఞానాన్ని విజ్ఞానము అంటారు సో వస్తువు యొక్క విజ్ఞానం మనకు కలగాలి కలగాలంటే ఇంద్రియము మనస్సు కలిపి కలుగుతుంది ఇప్పుడు రూపము వస్తువు అనుకోండి వస్తువు అంటే ఉన్నదాన్ని వస్తువు అంటారు అలా చూసుకోండి రూపము రూపము యొక్క జ్ఞానం ఎలా కలుగుతుంది కన్ను మనస్సు శబ్దము వస్తువు ఎలా కలుగుతుంది చెవి మనస్సు గంధము ముక్కు మనస్సు ఆ రకంగా రెండింటి సమావేశం చేస్తేనే మీకు వస్తు జ్ఞానం కలుగుతూ ఉంటుంది ఇంద్రియము మనస్సు ఇక్కడ ఏం చేశారు రెండు మూడు ఇంద్రియాలు చెప్పి వాటి అన్నింటినీ కట్ ఆఫ్ చేసి పాలి సార్ మొత్తం ఇంద్రియాలన్నింటినీ కూడా డిస్మిస్ చేసి పాలి సార్ మనస్సు చక్క పెట్టారంటే దాన్ని డిస్మిస్ చేసేసారు ఇంకా ఇంద్రియాలని మనస్సుని డిస్మిస్ చేసేస్తే ఇంక వస్తునం కలిగే అవకాశము లేదు కాబట్టి ఆత్మ వస్తువు అంటే బ్రహ్మ లేక ఆత్మ తెలియబడే అవకాశమే లేదు అంచేతనే అత నా విద్ మేము తెలియలేము అయితే చిన్న రైడరు ఇది ఇదమిత్తం ఇదిగో ఇది బ్రహ్మ ఇలా ఉంటుంది అని తెలియలేము ఈ దృశ్యం బ్రహ్మ ఇలా ఉంటుంది అని మాత్రం తెలియలేము అనర్థం ఓకే నా విద్మహ అంచేతమే నా యథైత దను శిష్య ముందు బ్రహ్మం తెలిస్తే దాని శిష్యులకి ఎలా బోధించాలో అది కూడా తెలుస్తూ ఉంటుంది మాకు బ్రహ్మే తెలియనప్పుడు ఆ బ్రహ్మను శిష్యులకు బోధించటం ఎలా తెలుస్తుంది కాబట్టి అత అది హేతు మళ్ళ అతో అత్యదు కాబట్టి ఇంకోటి కూడా తెలియట్లేదు ఏమిటి తెలియట్లేదు యథాయణ ఏతద్బ్రహ్మా అనుశిష్యా ఉపదిశేత్ శిష్యా అంటే ఇత్యభిప్రాయని ఎందుకు పెట్టారంటే యథైతను శిష్యాత్ శిష్యాయ అనే మాట లేదక్కడ దీన్ని ఎలా బోధించాలో తెలియకున్నది ఎవరికి బోధించడం శిష్యుని కొరకు అని బోధించడం అంటూ శిష్యుని కొరకే బోధిస్తారు కాబట్టి అక్కడ శిష్యాయ అనే పదం ఉన్నట్టే అనుకోండి కాబట్టి బ్రహ్మ మాకే తెలియకున్నది కనుక దీన్ని ఏ ప్రకారంగా ఏ పద్ధతిలో ఈ బ్రహ్మను శిష్యులకి బోధించాలో మాకు అర్థమ లేదు మాకు తెలియటం లేదు ఓకే ఎందుకంటే ఇప్పుడు ఇతరులకి ఉపదేశించే ఇతరులకి బోధించేటప్పుడు పద్ధతి ఉంటుంది ఏదైతే ఇంద్రియమునకు తెలుస్తూ ఉంటుందో కరణగోచరమై ఉంటుందో దానిని ఇతరులకు బోధిస్తారు శబ్దప్రయోగం చేసి వస్తువు ఇంద్రియ గోచరము కావాలి అది ఇంద్రియగోచరమైతే తెలుస్తుంది మనస్సు పట్టుకుంటుంది పట్టుకునే మనస్సు వాగింద్రియాన్ని ప్రవర్తనలో చేస్తుంది ప్రవర్తనలో చేసి ఆ వస్తువు గురించి బోధిస్తుంది ఆ బోధించే పద్ధతి ఏమిటంటే జాతి గుణము క్రియా విశేషణము అనే నాలుగు పదముల ద్వారా బోధిస్తుంది కంప్యూటర్స్ థీరీ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటుంది దాంట్లో ది ఆపరేషన్ ఆఫ్ ఎ వర్డ్ అండ్ దెన్ ఆపరేషన్ ఆఫ్ ఎ సెంటెన్స్ అవన్నీ కూడా వాళ్ళు జాగ్రత్తగా డెలిమినయేట్ చేస్తారు దిస్ ఈజ్ హౌ ద వర్డ్స్ ఆపరేట్ దిస్ ఈజ్ హౌ ద వర్డ్స్ డూ నాకు సరిగ్గా తెలియదు నేను కొంచెం చూచేగా చెప్తున్నాను సో ఇప్పుడు ఒక వర్డ్ ఉందనుకోండి ఆ వర్డ్ ఏం చేస్తుంది ఒక క్లాస్ అని చెప్తుంది జాతి లేదా ఏ వర్డ్ ఒక క్వాలిటీని చెప్తుంది గుణ లేదా ఒక వర్డ్ ఏ ఫంక్షన్ చెప్తుంది క్రియా లేదా ఒక వర్డ్ ఒక ఎట్రిబ్యూట్ని చెప్తుంది విశేషణ సో అలా చెప్తుంది వర్డ్ లేదా ఆ వర్డ్ ఒకదాని యొక్క ఆప్షన్స్ని చెప్తుంది లేదు అని చెప్పడం అభావాన్ని చెప్తుంది ఫలానాది లేదు అనే అభావాన్ని చెప్తుంది ఇవి అయితే ఈ అభావం అన్నది వస్తువు యొక్క అభావం అత్తసి పక్కన పెట్టండి ఇంకా నాలుగే ఉంటాయి నాలుగు రకాలుగా మాత్రమే వర్డ్ బోధించేది నాలుగు రకాల ఐదోది లేదు ఇది ఇది మాకు భాషల్లో ఎప్పుడో వచ్చి మాటది ఈ కంప్యూటర్ సైంటిస్టులు కూడా విన్నారు ఈ పాఠాన్ని ఒకసారి కరెక్ట్ అండి మా కంప్యూటేషనల్ మెకానిక్స్లో కూడా ఇలాగే ఉంటుంది వర్డ్ నాలుగు పనులే చేస్తుంది ఐదో పని వర్డ్ చేయలేదు మరి వర్డ్ ద్వారానే కదా ఇప్పుడు కంప్యూటర్లో కూడా భాష ఉంటుంది లాంగ్వేజ్ ఉంటుంది జావా అంటాడు సి ప్లస్ అంటాడు అది అదో లాంగ్వేజ్ సంస్కృతము తెలుగు లాగా అది ఇంకో లాంగ్వేజ్ మనం వీఆర్ ఇల్లిటరేట్స్ ఇంత డిగ్రీలు పిహెచ్డీలు పెట్టు కూర్చున్నాం కానీ వీఆర్ పక్కా ఇల్లిటరేట్స్ మనకి రావు ఎందుకంటే ఈ భాష మారిపోయిందిగా ఇప్పుడు తెలుగు ఇంగ్లీషు వాడడం మానేసి జావా వాడడం ప్రారంభించారు అనుకోండి అయిపోయిందంటే ఇంకా వీఆర్ ఆల్ ఇల్లీటరేట్ కాబట్టి సో ఈ భాషలో జావా భాషలో నాలుగు రకాల పదాలు ఉంటాయి సి భాష ఉండే ఏమిటో నాకు ఇలిటరేట్ అంటే ఇల్లిటరేట్ అంటే ఏం తెలిసిందండి మీకు ఏదో కొంచెం చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి తెలియాలి తప్ప మనకేం తెలిసింది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి వీఆర్ ఇల్లిటరేట్ ఇప్పుడు రుమేనియన్ భాష అని అనుకోండి అంటే మనకేం తెలుసు మనకేం తెలియదు రుమేనియాలో మాట్లాడుతున్న భాష అంటే అది తెలిసిన మాట అది ఏదో అన్నాడు కాబట్టి విషయంలో ఎట్ విఆర్ ఇల్లిటరేట్స్ కానీ మొత్తం మీద ఏ భాష అయినా కంప్యూటర్ భాష అయినా కూడా ఫోర్ ఫోర్ జాతి గుణ క్రియా విశేషం జాతి అంటే క్లాస్ గుణ అంటే క్వాలిటీ విశేషణ ఇస్ ఎట్రిబ్యూట్ క్రియా ఈజ్ ఫంక్షన్ నాలుగు రకాలుగా బోధిస్తుంది ఆయన దృష్టాంతం ఇచ్చారో లేదో ఒకదోట ఏమైనా దృష్టాంతం ఇచ్చారంటే ఇప్పుడు ఆవు పాలను ఇచ్చును అన్నారనుకోండి ఆడు ఆవు జాతి ఫలానా ఆవని కాదు ఆ స్పీషిస్ ఒక క్లాస్ని బోధిస్తుంది జాతి గుణము సో ఆవు తెల్లగా అది గుణం తెలుపు గుణం తెలుపు విశేషణం అనకూడదు తెలుపు గుణం తర్వాత క్రియ అంటే వీడు వంటవాడు పాచకహ వంటవాడు ఒక మనిషిని చూపించి వంటవాడు అంటే మీరు ఏమిటి చెప్తున్నట్టు క్రియ ద్వారా ఆ వస్తువుని మీరు బోధిస్తున్నారు పాచకహ ఇంగ్లీష్లో కూడా కుక్ అని అంటారు హీఈ్ ఎ కుక్ అంటే అక్కడ క్రియ ద్వారా మీరు బోధిస్తున్నారు తర్వాత విశేషణం విశేషణం ద్వారా సో ధావన్న ఆ పరిగెడుతున్న గుర్రము అన్నప్పుడు ఆ పరిగెడుతున్న అనేది గుర్రానికి విశేషణం కాబట్టి ఈ రకంగా పదములు ఆపరేట్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు పరమాత్మ ఏడు జాతి లేదు గుణము లేదు క్రియా లేదు విశేషణము లేదు కాబట్టి ఎలా పదము బోధించలేదు సో ఇతర శంకరులు ఏమంటున్నారంటే జాతి గుణక్రియా విశేషణముల ద్వారా ఇంద్రియ వస్తువుని వాగింద్రియంతో మనం బోధించటానికి అవకాశం ఉంటుంది సో అలాగా కాబట్టి ఏది ఇంద్రియ గోచరం దానిని ఇతరులకు బోధించవచ్చు ఎలా బోధిస్తారు జాతి గుణక్రియా విశేషణముల ద్వారా మాత్రమే బోధించటానికి అవకాశం ఉంటుంది ఫిఫ్త్ మెథడ్ లేదు అభావం తప్ప ఫిఫ్త్ లేదు ఇప్పుడు ఇక్కడ బ్రహ్మను అలా చేయొచ్చు కదా అంటే కుటరదు నతత్ జాత్యాది విశేషణవత్ బ్రహ్మ ఈ నాలుగు చెప్పారు చూడండి ఆ నాలుగు కూడా బ్రహ్మని పర్టికులరైజ్ చేయం విశేషణం అంటే పర్టికులరైజేషన్ సో జాతి బ్రహ్మ ఏ జాతికి చెందిండి బ్రహ్మ జాతి ఏమిటి ఎవరనుకుంటారు నేను తెలుసో తెలీదు ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏ మీ పంతుళ్ళు గడప చేయొద్దు శ్రీకృష్ణుడు యాదవులు ఆయన బ్రాహ్మణు కాదు ఆయన కాబట్టి మీ బేతనాళ్ళు అందరూ అలర్ చేయద్దు కూర్చో అని ఒక ఆయన బ్రహ్మ జాతి ఏంటి యాదవా అంటే వీడన్నాడు రాముడు క్షత్రియుడు దేవుడు క్షత్రియుడు అంటే ఒక క్షత్రియుడే కానీ దేవుడు కూడా క్షత్రియుడు కూడా బ్రాహ్మణుని పూజించాడు కాబట్టి బ్రాహ్మణుడే గొప్పది వీడే కాబట్టి ఈ రకంగా ఇప్పుడు దేవుణ్ణి ఏ రకంగా జాతిలో పడేస్తాడు నో జాతి దేవుడికి విశేషణాలు గుణములు నో గుణ గుణాలలో దేవుడు ఏం చేస్తాడు ఏమి చేయడు క్రియా నో క్రియ ఏదైనా ఒక పర్టికులర్ ఎట్రిబ్యూట్ పెట్టచ్చా దేవుడికి ఈ సందర్భంలో ఇలా ఉన్నాడో ఆ సందర్భంలో అలా ఉంటాడు అని ఏమైనా ఎట్రిబ్యూట్ చేయొచ్చా నో ఎట్రిబ్యూట్స్ దాంతో బ్రహ్మని ఎలా బోధించాలి ఇంద్రియ కూచడం అవ్వదు వాక్కుతోటి వర్ణించటము కూడా సంభవము కాదు కాబట్టి ఇదొక పెద్ద డైలమద్ కాబట్టి విషమం ఇదొక విషమఘట్టం వచ్చి పడింది ఇంగ్లీష్లో కునుండ్రం అంట ఒక విషమఘట్టం వచ్చింది అంటే దాన్ని ఎలాగ నిర్వాహం చేయాలో అర్థం కాని పరిస్థితి దాపురించింది ఏమిటంటే అది ఈ బ్రహ్మను శిష్యులకు తెలుసుకునేట్లా చేయడం ప్రత్యాయయుతం ప్రత్యయ అంటే తెలుసుకోవడం ప్రత్యాయయుతం అంటే తెలుపుడు చేయుట ఎదరవాడు తెలుసుకునేట్లా చేయుట అది ఎలాగ ఎదరవాడికి తెలుసుకునేట్లా చేయాలో మాకు అర్థం కావటం లేదు అని అన్నారు అంటే ఇప్పుడు దాన్ని మీరు రైట్ సెన్స్లో తీసుకోవాలి ఆ సెంటెన్స్ని ఏ అంటే మాకు అర్థం కావట్లేదంటే ఇంకా ఆయన బోధించడు ఇంకా ఆయన ఊరుకుంటాడు అని అనుకోకూడదు ఎందుకంటే ఇంకా ఆయన బోధించడు ఇక్కడతో ఊరుకుంటాడు అంటే ఉపనిషత్తు పూర్తయిపోవాలి ఇంకా ఎద్దరికి వెళ్ళడానికి లేదు కానీ మరి ఎదరికి వెళ్ళబోతున్నాం అంటే దాని అభిప్రాయం ఏమిటంటే ఉపదేశే తదర్థగ్రహణే చర్తవ్యతా దర్శయతి అంటే నవిద్మ అనడం చేత బ్రహ్మ లేక పరమాత్మ ఇంద్రియ కాదు మనస్సుకు గోచరము కాదు ఇంద్రియముకు మనస్సుకు అతీతమైన పరమాత్మ తత్వము ఏ విధంగా అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అది ఇంద్రియాతీతమైన జ్ఞానము అంటాడు ఇంద్రియాతీతము ఇంద్రియాతీతము అంటే ఇంద్రియములకు కనబడదు గోచరి గోచరము కాదు అంటే కంటికి కనబడదు కంటికి కనపడదంటే వీడు అనుకుంటాడు కంటికి ఎందుకు కనబడదంటే బాగా ఎత్తులో వైకుంఠంగా ఉంటుంది కాబట్టి కంటికి కనపడదు అనుకుంటాడు అంతేనా చెవికి వినపడదంటే అవనది దూరం కదా స్వర్గం అంచేత దూరం ఎక్కువయ్య గోల్ వినపడదు కదా అంచేత చెవికి వినపడదు అనుకుంటాడు నాట్లైతే ఎందుకు కనపడదు ఎందుకు వినబడదు అంటే ఆ చెవికి ఆ మనస్సుకి ఆ వాక్కుకి కూడా ఆత్మయే ఉన్నది కనుక ఆ ఫంక్షన్స్ చేత ఆ ఫంక్షన్స్కి అది అని అభిప్రాయం ఇక్కడ ఉండడం చేత అక్కడెక్కడో ఉండడం చేత దూరంగా ఉండడం చేత కనపడటం లేదు అని అనుకోరాదు దూరంగా ఉండి కనబడకపోతే ఏం చేస్తామని టెలిస్కోప్ పెడతాం టెలిస్కోప్ పెడితే ఇసుక బాధ్య దిఖాయిగా కదా తెలుసుకోప్ పెడితే అన్నీ కనపడతాయండి కొద్దిగా పెద్దల మీద తెలుసుకోప్ పెడితే అన్నీ కనపడతాయి నేల మీద తెలుసుకోప్ పెడితే సరిగ్గా దొరకమని కొండ మీద తెలుసుకోప్ పెట్టారు చీలోనే దేశానికి వెళ్ళి అక్కడ ఎత్తైన పర్వతాన్ని చూసి అక్కడ చుట్టూ డస్ట్ ఉండదు లైట్ పొల్యూషన్ కూడా లేని విధంగా చూసి ఒక ప్రశాంతమైన స్థానం అక్కడ పెట్టారు తెలుసుకోప్ అక్కడికి కూడా ఇంకా దూరంగా ఉండవు కనపడటం లేదని ఒక రాకెట్ ఒకటి వంద మైళ్ళు పైకి పంపింగ్ చేసి ఆ రాకెట్లో పెట్టారు టెలిస్కోప్ దాని హబుల్ టెలిస్కోప్ అంటారు కాబట్టి దూరంగా ఉంటే టెలిస్కోప్ పెడతాం కనపడక ఎక్కడికి గుటింది లేదా డిటెక్టర్ పెడతాం ఏ సౌండ్ అయినా దొరికేయాల్సిందే కాబట్టి దట్ ఈస్ నాట్ ది పార్టెంట్ ఆత్మస్వరూపమై ఉన్నది కనుక కనపడదు కన్నుకే కన్ను కన్ను యొక్క ఆత్మయే పరమాత్మ చెవి యొక్క ఆత్మయే పరమాత్మ మనస్సు యొక్క ఆత్మయే పరమాత్మ అందుకోసం కనపడదు నవిద్మ అది దాని అర్థం అది నవిద్మ అంటే ఇంకా నా విజానీమో యథైతదను శిష్యాత్ అంటే అర్థం ఏంటంటే పాఠం చెప్పాలన్నా ఆ పాఠాన్ని చదువుకుని తెలుసుకోవాలన్నా మీరు చాలా సూక్ష్మంగా ఆలోచించే శక్తిని సంపాదించుకోవాలి అతిశయమైన ప్రయత్నాన్ని మీరు చేయాల్సి ఉంటుంది అనే అభిప్రాయం అది కాబట్టి కొంత ప్రయత్నం అధికంగా చేయాలి ఉపదేశము చేయుట ఎందు అలాగే దాని యొక్క అర్థమును గ్రహించుట ఎందు కూడా యత్నాతిశయము అంటే అతిశయించిన ప్రయత్నము మామూలుగా మీరు ఈ టూరిజం బుక్లు చదివినట్టుగా ఇప్పుడు కాశీ యాత్ర అని ఉంది ఆ కాశీకి వెళ్ళే రైళ్ళే ఉంటాయి అక్కడ మకాం చేసేటువంటి మఠాలు ఏమి ఉంటాయి ఆశ్రమాలు ఏమి అక్కడ చూడాల్సిన గుళ్ళు ఏముంటాయి ఇంకా స్పెషల్ ఐటమ్స్ ఏమి ఉంటాయి అవన్నీ కలిపి పుస్తకంలో పెడతారు దీన్ని కాశీ అనేది ఉపయోగపెట్టి పెడతారు అది మీరు చదివి తెలుసుకోవచ్చు దానికి అతిశయమైన తెలివితేటలు అక్కర్లేదు అలాగంటే విధంగా మీరు మామూలు పేపర్ బ్యాక్ రీడింగ్ అంటారు ఇంకే ఒక ఎక్స్ప్రెషన్ అలాగే పేపర్ బ్యాక్ రీడింగ్ కింద చేసేసి మీరు తెలిసేసుకోవచ్చు అనుకుంటే పొడపోటు అలాగే పాఠం చెప్పేవాళ్ళు కూడా ఆయన ఏమో పాఠం చెప్పంటారు కేనోపనిషత్తు చెప్పేస్తా కేనోపనిషత్తు ఏదైనా చెప్పేస్తా కాదండి మేము పురాణాలు చెప్పడానికి అలవాటు పడ్డం తప్ప ఈ ఉపనిషత్తులకి మేము అలవాటు పడలేదు అనొచ్చు కదా అదేమి లేదు చెప్పేయడమే ఒక ఆయన నుండి పురాణాలు వెళిత శాస్త్రం ఇలాంటివి ఏవో చెప్తూ శిష్యుడు కొంత ఆవేశం ఎక్కువ ఉన్న శిష్యుడు మహారాజ్ మీరేమో బ్రహ్మసూత్ర పాఠం చెప్పలేదేమో ఎప్పుడు అంటే ఎప్పుడూ కుదరలేదయా విద్యార్థులు ఉండాలి కదా సార్ అది కొంచెం జటికంగా ఉంటుంది సరైన ఆడియన్స్ కుదురుతుందో కుదరదో అలా కాదు సార్ మహారాజ్ మీరు బ్రహ్మసూత్ర పాఠం చెప్పాల్సిందే సరైతే నువ్వు అంటున్నావు కాబట్టి చెప్పేద్దామని ఆయన బ్రహ్మసూత్ర పాఠం అవుతుంది అర్థమ జిజ్ఞాస మొదలు పెట్టాడు అథో శంకర భాష్యాలు దాని అనువాదాలు ఎదురుపెట్టుకోవో కొంత సాగతీసి అతహ జన్మ అధ్యస్య యత ఇలాగ రెండు మూడు సూత్రాలు చెప్పి తర్వాత హిస్టాప్ వైషుడ్ హిస్షాప్ అంటే ఇట్ ఈజ్ అది ఎలా ఉందంటే ఇనుప గుగ్గిళ్ళు నవ్వులుతుంటే రసమైన శనగలు కొంచెం శనగలట్టు కాకుండా శనగల షేప్లో ఉండేటువంటి ఐరన్ పీసెస్ నోట్లో వేసుకుని నవ్వితే ఎంతసేపు నవ్వులుతారు కాబట్టి కనుక యథైక యత్నాతిశయము అవసరము అంటే చాలా శ్రద్ధతో ప్రేమతో దాన్ని సూక్ష్మంగా అధ్యయనం చేసి ఒక తపస్సును చేసి అప్పుడు బోధించగలుగుతారు తప్ప తెలుసుకునేవాళ్ళు కూడా అలాగే తెలుసుకోగలుగుతారు తప్ప ఊరికే అలవోకగా తెలిసేసుకోవడానికి అవకాశం లేదు అనే తర్వాత మంత్రము ఒక్కసారి మంత్రం అన్నాము అన్యే తద్విత్ అవిధీమ పూర్వస్త అవతారి వీరు పద భాష్యం వెనక్కొచ్చి అక్కడ కూడా అవతారు నద్మో నీమ దనుశిష్యా అత్యంతమే ఉపదేశ ప్రకార్యాఖ్యా తదపవాదముచ్యే అయంటే అయ మంత్రహానర్ సో చూడండి నద్ నీమో ఎదనుశిష్యా అనే రెండు మాటలు రెండు వాక్యాలు ఈ రెండు వాక్యాలు చెప్పేపటికి కంక్లూషన్ ఏమొస్తుంది అత్యంత సుపరాము ఉపదేశించే పద్ధతి లేదు అనే కంక్లూషన్ వచ్చేస్తుంది విద్దు ఎందుకంటే ఉపదేశం చేయాలంటే తెలుసుండాలి తెలుసుండి ఉపదేశం పద్ధతి లేకపోవచ్చు తెలియక ఉపదేశం చేయటం సంభవం కాకపోవచ్చు ఇక్కడ పరిస్థితి ఏమిటి తెలియనూక ఉపదేశం చేసే పద్ధతి లభించులేదు అనేప్పటికీ అలా ఇప్పుడైతే మీరు మాట్లాడారో అప్పుడు ఏమనుకుంటారు ఇక్కడ ఉపదేశం చేసేటువంటి ప్రకారం అనేది సుతరాము నిరాకరించబడుతున్నది ప్రత్యాఖ్యానం అంటే ఉపదేశం చేసే ప్రకారం అనేది లేనేలేదు అనే అర్థం వచ్చే అవకాశము అటువంటి అర్థాన్ని మీరు కనుక స్వీకరిస్తే ఏమవుతుంది సరే ఇంకా మనం తెలుసుకోవడం అవకాశం లేదు ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళి ఏమన్నా టికెట్ కావాలండి రైలు కావాలంటే ఉండండి ఇప్పుడు కంగారు పట్టకండి చూద్దాం అన్నాడు అనుకోండి ఇవి వెయితే అలా కాకుండా చూడండి నేను మీకు చెప్తున్నా మీకు టికెట్ దొరకదు యూ కెనాట్ ట్రావెల్ బై దిస్ ట్రైన్ కాబట్టి మీరు జనరల్ కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళిపోండి ప్రయాణం చేయదలుచుకుంటారు లేకపోతే బయటకు పోయి బస్సు చూసుకోండి హ్యావ్ ఏ గుడ్ డే అని చెప్పాడు అనుకోండి ఎంత క్లీన్గా ఉంది చూడండి అలా చెప్తే మనం ఏం చేస్తాం డిసైడ్ చేసుకుంటాం వేళ రా కర్రెగా వెళ్దాం ఎలా పోదాం రాదు సిజివేట్ ట్రాన్ని జనరల్ డిపార్ట్మెంట్ మొత్తం ఎక్కడ ఉంటే ముందు ఉంటుంది అయితే వెనక్కుంటుంది అయితే రెండు చోట్ల ఉంటుంది అక్కడికి పరిగెడతాం అది చూడగానే పై పైకి పోతాయి ఇది మన వల్ల కాదు బయటకు వచ్చి బస్సు చేసుకుంటాం ఇంకా ఆయన చుట్టూ తిరగడం మానేస్తాం అటువంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ వచ్చినది నా న విజానీమో యథైతనుశిష్యా సుతరాము ఉపదేశ ప్రకారాన్ని నిరాకరించినటువంటి పరిస్థితి వచ్చింది అది వచ్చి అలా కాదు అని దాన్ని త్రోసిపుచ్చుట కొరకై ఈ మంత్రము ఆరంభింపబడుతుంది అపవాదాంటే త్రోసిపుచ్చుట దానికి సమాధానం చెప్తున్నారు నిజమే సత్యమే వం నిజమే నద్మ న విజానీయమో యథైతదనుశిష్యాత్ అనే వచనము అది యథార్థమే అదే అది తప్పు అని అది తప్పు కాదు అది యథార్థమే అయినప్పటికీ ఉపదేశ ఉంటుంది అది ఎలాగంటే ప్రత్యక్షాది ప్రమాణ ప్రత్యాయ్య అది ప్రత్యక్ష ప్రమాణం ద్వారా ఇతరులకు బోధించటం కుదరదు రూల్డ్ నేను నీకు పరమాత్మను చూపిస్తాను రా అని తీసుకెళ్ళిపోయి బస్సు చెక్కింగ్ చేసి చూపించడం అనేది కుదరదు లేకపోతే నువ్వు ఒక ఈ మంత్రం పట్టుకో గుహలోకి వెళ్ళిపోయి కూర్చో ఏకాంతంలో ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటే నీకు పరమాత్మ కనబడతాడు అని అలాగే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా నిరూపించటం సంభవం కాదు ఒకతను నాకు ఈశ్వర దర్శనం కావాలి అని అడిగాను మహాత్ముడి దగ్గరికి వెళ్లాడు వెళ్తే మహాత్ముడు కృష్ణ మంత్రాన్ని ఇచ్చి ఈ మంత్రాన్ని బాగా జపం చేసుకోరా నీకు ఈశ్వర దర్శనం కలుగుతుంది అని చెప్పేసి స్పంపించేశాను ఇదని ఒక గుహలో కూర్చుని ఆ మంత్రాన్ని జపించాడు మొన్నాడు గురువు గారికి కూర్చాడు నేను మంత్రం జపిస్తూ రాత్రి నాకు ఆ గుహ కూడా వెలుగుతోటి నిండిపోయి అసలే చీకటి కదండి గుహ కానీ ఇప్పుడు ఆ వెలుగుతో నిండిపోయి ఫ్లాష్ లాగా వచ్చేసిందండి నాకు ఈశ్వర దర్శనం అయిపోయింది అని మొన్నడు వచ్చి గురువు గారితో చెప్పాడు చెప్తే గురువు గారు చెప్పారు అలా అవుతూ ఉంటుందమ్మా అదేమి ఈశ్వర దర్శనం కాదు నువ్వు అలా దోహం కొనసాగించుకోవాలి ఆ రకంగా చేత ప్రత్యక్ష ప్రమాదం చేత దీన్ని తెలుసుకోవడం సంభవం కాదు అనుమాన ప్రమాణంతో మేము పట్టుకుంటాం అది కార్తీకులు వాళ్ళు ఏమన్నారంటే ఒక చోట అనుమాన కుశలుడు అంటే నేర్పరి మేము దిట్టాలి అనుమానం చేయటంలో మమ్మల్ని మించినవాడు లేడు మేము అనుమానం చేస్తాం ఇప్పుడు చంద్రుడు గురించి అనుమాన ప్రమాణంలో అరిష్టాటిల్ దిట్ట అక్కడ ఎథెన్స్లో ఇండియాలో మన తార్కికులు గొప్ప గొప్ప పండితులు ఉన్నారు వీళ్ళు అరిష్టాటిల్ని మించిన వాడు కాదు కానీ అరిష్టాటిల్ గట్టివాడు అరిష్టాటిల్ తోటి చంద్రుడు గురించి మనం ఏదైనా పరిశీలన పైకి చూసి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చునా అని ఎవరు అడిగాడు అడిగితే ఆయన ఏమన్నాడంటే అధిష్టాట్లో ఏమన్నాడంటే చూడు అబ్జర్వేషన్ అనేది వీ డోంట్ డూ ఇట్ ఎందుకంటే అబ్జర్వేషన్ చేసినట్లయితే నీకు అదేదో ప్రత్యక్ష ప్రమాణ అనేటువంటి ఒక భ్రాంతి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కీప్ అబ్జర్వేషన్ అవే తలుపులు వేసే ముందు కూర్చో ఇప్పుడు చంద్రుడి గురించి మనం అనుమానం చేద్దాం దట్ ఇది ఓన్లీ వే టు నో చంద్ర చూసి తెలుసు మీదే ఉండదు అనుమానం చేతనే తెలుసుకోవాలి అలా ఉంటారు అనుమాన కుశలా పరిమి అరిస్టాటిల్ కి అబ్జర్వేషన్ అంటే అంత ఒళ్ళు మంట ఉండేది కాదు ఎవడో శిష్యుడు అబ్జర్వేషన్ చేస్తాను అంటే గెటౌట్ ఫ్రమ్ హియర్ యు ఆర్ అన్ఫిట్ టు బి అ స్టూడెంట్ ఎందుకంటే అనుమానం చేత తత్వాన్ని నిర్ధారించాలి కాని అబ్జర్వేషన్తో నిర్ధారిస్తాం అని కోప్పేవాడు అంటే ముందు అబ్జర్వేషన్ తర్వాత అనుమానం అనుమానమే ప్రమాణం పెళ్ళిలా ఉంటారు మీకు నాస్తికులు చార్వాకులు ఉన్నారు చూసారా చార్వాకుల్లో రెండు రకాలు కేవలము ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే స్వీకరించే చారువాకులు ఒక కేటగిరీ అనుమానాన్ని కూడా వాళ్ళు స్వీకరించారు ప్రత్యక్షాన్ని కూడా తోసిపుచ్చి కేవలము అనుమాన ప్రమాణాన్ని పట్టుకున్నటువంటి చారువాకులు కొంతమంది ఉంటారు వాళ్ళు ప్రత్యక్షాన్ని కూడా ఒప్పుకోరు క్షణిక విజ్ఞానవాదులు ఆ కోవలోకి వస్తారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే క్షణిక విజ్ఞానవాది దృష్టిలో ఎదురకుండా ఉన్న వస్తువు సత్యం కాదు అది మిథ్య కాబట్టి మిథ్య గురించి తెలిసిన మీదే క్షణిక విజ్ఞానవాది యొక్క సత్యం ఎక్కడ ఉంటుంది విజ్ఞాన రూపంగా లోపల ఉంటుంది అంటే అనుమానమే లోపల ఉంది కానీ అనుమానంతో మీరు పట్టుకోవాల్సి ఉంటుంది ప్రత్యక్షంగా దొరకదు కదా కాబట్టి వాళ్ళు అనుమాన ప్రమాణవాదులు కనుక అనుమానం అంటే అంత పట్టుదల సిలాగిజం అంటారు అంటే మేము అనుమానాన్ని ఉపయోగ అనుమాన ప్రక్రియ ఒకటి ఉంటుంది ప్రభుత్వం హిమాన్ భూమాత్ అన్నట్టుగా ఒక ప్రక్రియ ఒకటి ఉంటుంది ఓ దృష్టాంతం ఉండాలి ఒక దృష్టాంతం ఉండాలి అనుమానానికి ఒక్క దృష్టాంతం ఉండాలి రెండు అక్కర్లా ఒక్కటి చాలు కానీ ఆ కూడా లేకపోతే వాడు అనుమానం చేయలేడు మొత్తానికి ఏదో మూడు కోళ్ళు ఉండాలంటారు చూడండి మూడు కోళ్ళు ఉండాలి ఆ పేటకి మూడు కోళ్లు ఉండాలి ఒక కోడు పీకి పారేశారనుకోండి ఆ పీటను నిలబడదు అలాగే అనుమానానికి ఒక కోడు దృష్టాంతం ఆ దృష్టాంతం అనే కోడు ఉంటేనే ఆ పేట నిలబడుతుంది ఆ కోడు పీకేస్తే నిలబడదు ఇప్పుడు పరబ్రహ్మను మీరు అనుమాన ప్రమాణంతో కూడా తెలుసుకోవటానికి వీలు ఎందుకంటే దృష్టాంతం ఏమి ఇస్తారు పరమాత్మకి దృష్టాంతం ఏం చెప్తారు దృష్టాంతమే లేదు అని ఈ విధంగా ప్రత్యక్ష ప్రమాణం చేత అనుమాన ప్రమాణం చేత పరమాత్మను తెలియట సంభవము కాదు అనుమాన ప్రమాణం కూడా ఇట్ ఈస్ ది ఆపరేషన్ ఆఫ్ ది మైండ్ అండ్ దే ఆపరేషన్ ఆఫ్ ది మైండ్ ద్వారా మీరు మనస్సుకు అతీతమైన తత్వాన్ని ఎలా పట్టుకుంటారు కాబట్టి నా విద్మోన విజాని మహాయథయుధ శిష్యాదంటే అభిప్రాయం ఏమంటే ప్రత్యక్షము అనుమానము మొదలైన ప్రమాణములతో ఆత్మస్వరూపము తెలియబడేది కాదు కానీ ఆగమే శక్యూ శ ప్రత్యాయ టూ ఆన్ ది అదర్ హ్యాండ్ బట్ శక్య ఇట్ ఈ పాసిబల్ బట్ ప్రయ టూ మేక్ ది అదర్ పర్సన్ సీ సీ ఎంటర్ నో టూ మేక్ ది అదర్ పర్సన్ సీ నో అంటే బుద్ధికి విషయం అవుతుందనే అందుకోసమని ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ ది అదర్ పర్సన్ సీ ఆత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకునేట్లా చేయవచ్చును ఇట్ ఈస్ పాసిబుల్ ఏమంటే ఆత్మతత్వం మీకు కనపడుతోందా లేదు మీరు ఊహించగలరా లేదు కానీ ఆత్మతత్వాన్ని నేను అనుభవానికి తెచ్చిట్లా చేయగలరా చేయగలను అది ఈ అనుభవం అనేది అది బుద్ధి విజ్ఞానము అనుభవము విజ్ఞానానికి వచ్చే విజ్ఞానానికి అప్లై అయ్యే కండిషన్స్ అన్నీ కూడా అనుభవానికి అప్లై అవుతాయని చెప్పడానికి వీళ్ళు అనుభవం ఇట్స్ డిఫరెంట్ డైమెన్షన్ ఆల్టో ఇప్పుడు లడ్డు తీయగా ఉండును అన్నారనుకోండి ఆ తీయగా ఉండును అనగానేమి అంటే మీరు ఎలా చెప్తారు హౌ కెన్ యూ డిస్క్రైబ్ ఇట్ ఊహించండి పోనీ తీయగా ఉండడం ఊహించి తీయగా ఉండడం తీయదనాన్ని మీరు ఊహించి తెలుసుకోగలుగుతారా అనుమాన ప్రమాణం చేత తీయదనాన్ని తెలుసుకోగలుగుతారా తెలుసుకోలేరు తీయదనాన్ని వర్ణించి చెప్పగలుగుతారా చెప్పలేరు మరి ఎలాగండి తీయదనాన్ని బోధించేటువంటి ప్రకారమే లేదే ఉంది ఏమిటి ప్రకారము స్వీట్ ముక్క కొనుక్కొచ్చి వాళ్ళు నోట్లో వేసి నోరు మూసి ఇప్పుడు ఎలా ఉందిరా అంటే ఎలా ఉంది అదే తీయగా ఉండడం అంటే అని అనుభవ రూపంగా చెప్పచ్చు అనుభవానికి తీసుకురావచ్చు ప్రత్యక్షం చేయలేదు మీరు అను మీ బుద్ధికి పదులు పెట్టేసి మీరు తెలుసుకునేట్లా చేయలేరు ఇప్పుడు వ్యాకరణ పాఠం అంటే ఉంటుంది వ్యాకరణ పాఠం అంటే ఏం చేస్తారు వాడి బుద్ధికి పదును పెట్టి వాడు తెలుసుకునేట్లా చేస్తారు మ్యాథమెటిక్స్ పాఠం అయినా ఉంటుంది అలాగే పరమాత్మ విషయంలో అలా చేయటానికి కూడా వీల్లేదు అయితే మరి ఇంకా పరమాత్మను బోధించే ప్రక్రియ సుపరాములుప్తమైపోయినది నో అనుభవానికి తీసుకురావచ్చు అనుభవానికి తీసుకురావచ్చు అంటే ఏం చేయాలి నేనేం చేస్తాను మీకు తీయదనం అనుభవంలోకి రావడానికి నేను మీలో ప్రవేశించి మీ అనుభవాన్ని మేనిపులేట్ చేసి మీకు తీయదనాన్ని మీకు తెలుపుడు చేస్తానా నో ఐ వన్ షో యూ ది వే హౌ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ అది మీరు ఎలా అనుభవానికి తెచ్చుకోవాలో నేను చూపిస్తాను ఇది ఇలాంటి ఎప్పుడైనా బొమ్మ చూసారా మీరు ఇలాంటి బొమ్మ చూడలేదా వేద ముస్సులను ఒకడే వేస్తారు ఇలాంటిది ఒకటే వేస్తారు ఇలాంటిది వేస్తే అంటే సూచన అని అర్థం ఇలా ఇలా వేసుకుంటుంది అవచ్చు దట్ ఈస్ కాల్ ఆగా కాబట్టి నువ్వేం చేస్తావంటే నీకు తీయదనం తెలియాలి కదా తెలియాలి ప్రత్యక్షంగా చెప్పు అనుమానంగా చెప్పు అది కుదరదు మరేం చేయను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళావు అక్కడ పుల్లారెడ్డి స్వీట్స్ అని ఓ షాప్ దొరుకుతుంది దాంట్లోకి వెళ్ళు వాడుకు వంద రూపాయల కైతం ఇచ్చి లడ్డూ లేవు మనం వాడు ప్యాక్ చేసి ఇస్తాడు ఓ మొక్క తీసినొట్లో వేసుకో నీకు ఫీలింగ్ వస్తుంది అదే తీయేదా ఇది బోధించడానికి ఎదరవాడు పెద్ద వయస్సు వచ్చినవాడు కూడా కారణ రెండేళ్ల పిల్లాడికి కూడా మనం బోధించవచ్చు కాబట్టి ఏది అనుభవ గోచరమో దాన్ని బోధించే పద్ధతి వేరే ఇది ఇది పద్ధతి అనుభవ గోచరం అలాంటి పద్ధతి ఏది ఇంద్రియ గోచరమో దాన్ని బోధించే పద్ధతి వేరే ఉంది ఏది అనుభవస్వరూపమో దాన్ని బోధించే పద్ధతి వేరే ఉంది కాబట్టి ఇక్కడ ఇది అనుభవ సంబంధించిన వస్తువు కనుక ఆత్మ వస్తువు కనుక ఇక్కడ ఆగమమును ఉపయోగించి మీరు దాన్ని తెలుసుకునే ఇట్లా చేయవచ్చు తెలుసుకునే ఇట్లా అంటే అర్థమేంటి అనుభవ జ్ఞానంకి వచ్చేట్లా అనుభవమును తెచ్చుకుంటాయే తెలుసుకుంటా తీయదనమును తెలియుట అంటే ఏమిటండి అనుభవమే తీయదనము యొక్క అనుభవమే తీయదనము యొక్క జ్ఞానమే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ తెలియట అది వేరు అది అనుభవం కాదు అది న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అంటే అనుభవిస్తూ కూర్చుంటుంది కదా అయినట్టే అక్కడ అనుభవం కాదు అక్కడ ఏమిటి అక్కడ కేవలము బుద్ధితో ఊహ చేసి పట్టేసుకోవటం కంటితో చూసి పట్టుకోవడం బుద్ధితో ఊహ చేసి పట్టుకోవడం వెరయా తీయదనము అనేది మోర్ బేసిక్ థింగ్ వెరీ బేసిక్ థింగ్ ఇట్ మీకు ఎలా అనిపిస్తుంది న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ చాలా గొప్పదే అనిపిస్తుంది తీయదనము సిల్లి అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి మాకు తెలుసున్నదే కానీ మోర్ విచ్ ఈస్ డీపర్ తీయదనము డీపర్ తీయదనము ఆత్మస్వరూపం ఏదైనా శృతి కూడా రసో వయ సహా రసగృహ్యేవాజనం లబ్ధానందీ భవతి అని చెప్పి అది ఆనంద స్వరూపం దాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోగలుగుతారు దాని మీద వ్యాసం రాయమంటే రాయలేరు దాని ఉపమా అనుమానం చెప్పమంటే చెప్పలేరు కానీ అనుభవం అంచేతనే వేదాంతానికి పాండిత్యం సాధన చతుయంలో లేదు వివేకము వైరాగ్యము శమదమాదులు సమాధానమే ఉంది తప్ప మీరు వ్యా పండితులయి ఉండాలి అన్నది లేదు సరే అసలు మీరు ఎంఏకి వెళ్ళాలను కొన్ని బీఏ పాస్ అయ్యిందా ఇక్కడ అలా అక్కర్ వేదాంతానికి అక్కర్లే వాడు అబ్నార్మల్ పర్సన్ కాకపోతే సరిపడుతుంది నార్మల్ పర్సన్ ఈజ్ నాట్ అబ్నార్మల్ ఈజ్ నాట్ గోట్ వర్క్ అగేన్ కాబట్టి ఆగమముతోటి అనుభవానికి వచ్చి తద్వారా ఆ విధంగా తెలుసుకునేట్లా చేయవచ్చును ఆగమము అంటే దీన్ని ఆగమము అంటారు అంటే ఇది ఎవడో చూపించాడు ఈ మార్గాన్ని మనం కూడా అదే ఫాలో అవుతున్నాం ఆగమ ఆగచ్చత ఆగమే విజ్ఞానం అంటే ఇది ఆ రసాన్ని అనుభూతి తెచ్చుకోవడం విజ్ఞానం కాబట్టి ఆత్మస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోవటానికి చేసే పద్ధతిని తప్పనిసరిగా బోధించడానికి అవకాశం ఉన్నది అది ఆగమం ద్వారా మాత్రమే బోధించాల్సి ఉంటుంది అది ఆగమము కాబట్టి రాబోయే మంత్రమేమిటిది ఆగమము తదుపదేశార్థం ఆగమమాహా కాబట్టి ఆ ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుట కొరకై ఆచార్యుడు ఏం చేస్తున్నాడు ఆగమాన్ని చెప్తున్నాడు ఆగమాన్ని చెప్తున్నాడు తప్ప తన యొక్క ప్రత్యక్ష జ్ఞానాన్నో తన యొక్క అనుభవ జ్ఞానం తన యొక్క అనుమాన ప్రమాణ జ్ఞానాన్నో చెప్పుటలేదు ఆగమమును చెప్తున్నాడు కాబట్టి ఆత్మస్వరూపం విషయంలో ఒక భయంకరమైన కండిషనింగ్ పెట్టి కూర్చోకూడదు ఏమిటా కండిషనింగ్ అనేక కండిషనింగ్స్ దేవుడు ఎక్కడో ఉంటాడనే కండిషనింగ్ అలాంటిదో ఇక్కడ కూడా అటువంటి కండిషనింగ్ ఒకటి ఉంటుంది ఏమిటో తెలిసిన ఆత్మజ్ఞానము అది తేలిక్ కాదు కఠినము అది ఎప్పుడో కానీ బ్రహ్మసూత్రాలన్నీ చదివితే కానీ మనకి రాదది అని ఆ దాన్ని దూరంగా ఒక కండిషనింగ్ పెట్టుకుంటే దట్ బికమ్స్ ద నెగిటివ్ ఫ్యాక్టర్ అలా కాదు మీ అనుభవ స్వరూపమే ఆత్మస్వరూపం మీరు పనిచేయండి మీ దేహాన్ని గురించి చింత చేయడం మానేయండి దేహం గురించి పక్కన పెట్టండి మీ మనస్సులో వచ్చిపోయేటువంటి సంకల్ప వికల్పాలను పక్కన పెట్టండి మీ అనుభూతిని మీరు పట్టుకోండి యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ది అవేర్నెస్ ఇట్ సెల్ఫ్ బీ అవేర్ అనుభూతి స్వరూపంలో నిలిచి ఉండండి అనుభూ ఆయాంలో నిలిచి ఉండమని మీ అనుభూతి రూపంగా నిలిచి ఉండండి దాన్ని కంటితో చూసే ప్రయత్నం మానేసేయండి మనస్సుతో సంకల్పించే ప్రయత్నం మానేసి కేవలం అనుభూతి రూపంగా నిలిచి ఉండండి దట్ ఇస్ బ్రహ్మ యూ విల్ నో ఇట్ చెప్పూర్ణమేవాశిష్యే శాంతి